మీరంత వారు కనుకనే చేరి మీ పాదసేవ సిద్ధించుటకై ఏరింత బారు జగమునా లేరని నామదికి తోచే లెసగా వినుడి ఆజ్ఞకు మీర కనుగునుడి కనుగునుడీ ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియద మీరానతివ్వండి తోరాబోయి బోధ లెస వినుడి ఆజ్ఞకు మీరా లేదు కను గునుండి